ఆచార్య శంకరులు బ్రహ్మ నిరూపణము బ్రహ్మ నిరూపణం గురించి వివరిస్తున్నారు అతర బ్రహ్మ సదద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంత విహీనమక్రియం నిరంతరానందరసస్వరూపం ప్రశాంత మాధ్యంత ప్రశాంతమాహీనమక్రియ నిరంతరానందరసస్వరస్తమాకృతవేదం నిత్యం సుఖం నిష్కలప్రమేయం అరూపమవ్యతనాఖ్యమవ్యయం జ్యోతి స్వయం కంచిదిదం చకాస్తి దృశ్యమాన ప్రపంచంలో కనిపించే ఆ పరబ్రహ్మ శాశ్వతుడు అద్వితీయుడు పవిత్రుడు జ్ఞానస్వరూపుడు నిరంజనుడు ప్రశాంతుడు ఆద్యంతరహితుడు నిష్క్రియుడు ఆనందమయుడు మాయా లేదా అజ్ఞానం చేత సృష్టించబడిన ఉపాధులకు అతీతుడు దుఃఖాలకు అందనివాడు అవిభాజ్యుడు అవ్యక్తుడు నామరూపరహితుడు నిశ్చలుడు స్వయం ప్రకాశకుడు జ్ఞాతృజ్ఞేయ జ్ఞానశూన్యమనంతం నిర్వికల్పకం కేవలాఖండ చిన్మాత్రం పరం తత్వం విదుర్బుధా జ్ఞాతృ తెలుసుకునేవాడు జ్ఞేయం తెలుసుకోదగిన విషయం జ్ఞానం తెలుసుకున్న విషయం ఇటువంటి తేడాలు ఆ పరబ్రహ్మంలో లేవు దాన్ని బుధులు అంటే జ్ఞానులు అపారం సర్వాతీతం జ్ఞానస్వరూపంగా సాక్షాత్కరించుకుంటారు అహేయమను పాదేయం మనోవాచామగోచరం అప్రమేయమనాద్యంతం బ్రహ్మ పూర్ణమహం ఇంకా ఆ పరబ్రహ్మం గ్రహింపదగినది కాదు లేదా విడవదైనది కాదు ఎందుకంటే దానికి వస్తుత్వం లేదు కనుక మనస్సుకు వాక్కుకు అది అతీతం ఇంకా అది అపరిమితం ఆద్యంతరహితం పరిపూర్ణం సర్వజీవుల్లో నెలకొని ఉండి అసమానమైన తేజంతో తన ఉనికిని తెలియజెప్పే అంతరాత్మ శంకర భగవత్పాదుల వారు ఆ పిమ్మట మహావాక్య విచారము మహావాక్య విచారాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు తం పదాభ్యాధీయమానయర్బ్రహ్మాత్మనో శోధితృత్యా తయో తమీతి సమ్య ఏకమే తయోర్ ప్రతిపాదేవమే ప్రతిపాద్యయోర్లక్షర్నవాచ్యయగద్యోన్య విరుద్ధర్మిో ఖద్యోత భాన్వోరివ రాజభృత కూపాంబురాోరు పరమాణు మేర్వో సూర్యుడు మెణుగురు పురుగు రాజు సేవకుడు సాగరం కూపం మేరు పర్వతం పరమాణువు వీటిలో మొదటిది బ్రహ్మాండమైనది అయితే రెండవది చాలా చిన్నది కానీ రెంటికి ఒక సమాన ధర్మం ఉంది పరమాత్మకు జీవాత్మకు మధ్య కూడా ఇటువంటి పోలికే ఉంది పరమాత్మజీవాత్మల ఐక్యతను తెలిపే తత్వమసి మొదలైన శృతివాక్యాలను కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి తయోర్విరోధోయముపాధి కల్పి నవాస్తవ కష్టిదుపాధిరేష్యమాయమహదాది జీవస్ కార్యం శృణు పంచకం జీవాత్మా పరమాత్మల మధ్య తారతమ్యం మాయా కల్పితమే కానీ వాస్తవం కాదు మహత్వ నుండి స్థూల శరీరం వరకు ఉన్నవాటన్నింటికీ జన్మనిచ్చిన మాయా వాటి ద్వారా పరమాత్మకు ఉపాధి కల్పిస్తోంది జీవాత్మకు కూడా పంచకోశాలనే ఉపాధిని ఆ మాయే కల్పించింది ీతా ఉపాధి పరజీవయోస్త సమ్యక్ జిరాసే న పరో నీవ రాజ్యం నరేంద్ర భయటస్తయోరపోహే నభటో న రాజ రాజ్యాన్ని కలిగి ఉన్నవాడు రాజు డాలు కత్తి చేపట్టినవాడు సైనికుడు రాజు యొక్క రాజ్యాన్ని సైనికుడి డాలుకత్తులను తీసివేస్తే ఇద్దరికీ భేదమే లేదు ఇద్దరూ సామాన్య మానవులే అలాగే ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత మొదలైన గుణాలను జీవుని యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తే ఇరువురికి భేదమే లేదు అధాత ఆదేశృతి స్వయం నిషేధతి బ్రహ్మణి కల్పిత శ్రుతిప్రమాణానుగృహీతబో తయోర్నిరాశీయ పరబ్రహ్మ గురించి ఉన్న ద్వైత భావనలన్నీ శ్రుతివాక్యాలు సమర్థించవు ఇటువంటి అధ్యారోపణ కాని విషయాన్ని అవును అనిపించే భావనలను సత్య సాక్షాత్కారం ద్వారా తొలగించాలి నేదం నేదం కల్పితాన్న సత్యం రజ్జుద్రష్టవ్యాలవ్నవచ్చం దృశం సాధుయుక్ వ్యపోహ్య జ్ఞేయ పశ్చాేక భావస్థయోర్య భ్రాంతి వల్లనే తాడు పామువలే కనిపిస్తుంది అదే సర్ప సర్పభ్రాంతి అట్లాగే స్తూల సూక్ష్మ ప్రపంచాలు భ్రాంతి జనితాలే కానీ నిజం కావు వివేచనతో ఈ ప్రపంచాన్ని నిషేధించి అంటే తోచిపుచ్చి జీవాత్మ పరమాత్మల ఐక్యతను అనుభూతి చెందాలి తతస్తుత లక్షణయ సులక్షౌ తయో తయోరఖండయీకరసత్వసిద్ధే నాళం జహత్య నథా జహత్యాార్థకతయ భావ్యం జీవాత్మా పరమాత్మల ఐక్యతను అర్థం చేసుకునేటప్పుడు భాగత్యాగ లక్షణాలలో మూడవదాన్ని అనుసరించాలి అంటే పూర్తి నిరాకరణ పూర్తి స్వీకరణ ఈ రెండూ పనికిరావు వేదాంత పరిభాషలో మూడు రకాల భాగత్యాగ లక్షణాలు ఉన్నాయి అవి ఒకటి జహతి జహల్లక్షణ రెండు అజహతి అజహల్లక్షణ మూడు భాగ లక్షణ జగదజహల్లక్షణ మొదటి పదానికి వివరణ గంగాయాంఘోష అన్నప్పుడు గోకులం గంగలో కాక గంగ ఒడ్డున ఉన్నదని అర్థం పైకి కనిపించే అర్థం వదిలి సమీపార్థాన్ని తీసుకోవాలి రెండో పదానికి వివరణ శ్వేతోధావతి అన్నప్పుడు తెల్లని గుర్రం పరిగెత్తుతున్నదని అర్థం కానీ తెల్లరంగు పరిగెత్తుతున్నదన్నది కాదు దీనిలో పైకి కనిపించే అర్థంతో పాటు ఇవ్వబడిన అధిక సమాచారాన్ని గ్రహించాలి మూడో పదానికి వివరణ దీనియందు ఈ రెండు రకాల పద్ధతులను అనుసరించి సమాచారాన్ని గ్రహించాలి సదేవత్తోయమితిహచైకత విరుద్ధర్మాంశమపాస్య కథ్యథాతత్వమసీతి వాక్యే విరుద్ధర్మానుభయత్రహి సంలక్ష్య చిన్మాత్రతయా సో అఖండ భావ పరిచీయతే బుధైర్ ఏం మహావాక్యశతేన కథ్యతే బ్రహ్మాత్మనోర్యక్య అఖండ భావ ఈ దేవదత్తుడే ఆ దేవదత్తుడు అన్న వాక్యంలో రెండు సందర్భాలలోని దేవదత్తుడు ఒకడే అని సూచించబడుతోంది కానీ రెండు సందర్భాలలో అతని వయసు స్వభావం నివాస ప్రాంతం వేరువేరు కావచ్చును అదేవిధంగా జీవుడే శివుడు అన్నప్పుడు వారిద్దరి ఉమ్మడి లక్షణమైన జ్ఞానస్వరూపకతను జ్ఞానస్వరూపతను మాత్రమే పరిగణించాలి వందలాది వేదాంత గ్రంథాల్లో ఈ విషయం వివరించబడింది శంకర భగవత్పాదుల వారు బ్రహ్మభావన విషయాన్ని గురించి ప్రస్తావన చేసి చెబుతూ ఉన్నారు అస్థూలమిచ్చేత దశ నిరస్య సిద్ధం స్వతో వ్యోమ అతో మృషామాత్రమిదం ప్రతీతం జహీయస్వాత్మతృహీతం బ్రహ్మాహమిత్యే విశుద్ధుద్ధ్యా విద్ధి స్వమాత్మానమబోధం అనాత్మను నిషేధించి స్వయంభూతం బంధరహితం ఊహాతీతమైన ఆత్మను సాక్షాత్కరించుకోవాలి అవాస్తవమైన దేహమే ఆత్మా అనే భావనను ఉడిచి జ్ఞానస్వరూపమైన ఆత్మనే నేను అని గ్రహించు మృత్కార్యం సకలం ఘటాది సతం మృన్మాత్రమే వాహితం తద్వత్సనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం ఎస్మాస్తి సతపరం కిమపి తత్సత్యం స ఆత్మా స్వయం తస్మాత్తత్వమసి ప్రశాంతమలం బ్రహ్మాద్వం యత్పరం రకరకాల కుండలు ఒకే మట్టితో చేయబడిన మనం వాటిని మట్టిగా కాక పాత్రలుగానే పరిగణిస్తున్నాము విధంగా చరాచర సృష్టి మొత్తం బ్రహ్మ పదార్థంతోనే చేయబడింది స్వయంభవుడైన బ్రహ్మం కానిది లేదు కాబట్టి నీవు కూడా ఆ ప్రశాంతమైన పవిత్రమైన అద్వితీయమైన ఆత్మవే నిద్రా నిద్రాకల్పితకాల విషయ జాత్రివ్యథ మిథ్యా జాగ్రతి జగత్స్వజ్ఞానకార్యమాదేమిదం శరీరకర్ణ ప్రణమాద్యప్యసత్స్మాత్మసి ప్రశాంతమలం ్రహ్మాద్వయం ఎత్పరం స్వప్నంలోని ప్రదేశాలు కాలాలు వస్తువులు వాటిని చూసేవారు అంతా అవాస్తవమే అదేవిధంగా జాగ్రత్త అవస్థలో మనం చూసే ప్రపంచం కూడా అసత్యమే దేహం దాని అంగాలు ప్రాణాలు అహంకారం కూడా అజ్ఞానజనితమైనవి కాబట్టి అవాస్తవాలే కాబి ప్రశాంతమైన పవిత్రమైన అద్వితీయమైన ఆత్మవు నీవేనని గ్రహించు కల్పితం ఎత్ర్రాంత్యా వివేకే తన్మాత్రం నైవ తస్మాత్ విభి స్వప్నష్టం స్వప్నవిం విచిత్రం స్వస్మాత్ భిన్నం కిన్ను ద్రష్టం ప్రబోధే భ్రాంతి వల్ల ఒక వస్తువు వేరక వస్తువు మీద అధ్యారోపణ చేయబడినప్పుడు అది భిన్నమైనదిగా కనిపిస్తుంది ఆ భ్రాంతి తొలగినప్పుడు మాత్రమే మొదటి వస్తువుకు కారణభూతమైనది రెండవదని అంతేకాక ఆ రెండు వేరు కాదని కూడా తెలుస్తుంది స్వప్నంలో కనిపించిన వివిధ రూపాలు ఆ స్వప్నం అయిపోయిన వెంటనే అదృశ్యమవుతాయి మేలుకున్న తరువాత స్వప్నంలోని వస్తువులు ఎదురుగా కనిపించవు కదా నీతి కుల గోత్రదోరగం నామరూపగుణోషవర్జితం దేశకాల విషయాతివర్తియత్ బ్రహ్మ తత్వమసి భావత్మనీ జాతి కులగోత్రాలకు అతీతమైనది నామరూపరహితమైనది దేశకాలాది విషయాలను అధిగమించేది అయిన పరబ్రహ్మమే నీవని తెలుసుకుని ఆ పరబ్రహ్మం గూర్చి నీ మనస్సులో ధ్యానించు ఎత్పరం సకల వాగోచరం గోచరం విమల శుద్ధ చిద్ఘనమనాదివస్తుబ్రహ్మ తత్వమసి భావ ఆత్మని ఆ పరబ్రహ్మం వాక్కుకు అతీతం నిర్మలమైన జ్ఞాన శిక్షువులకు మాత్రమే అది గోచరిస్తుంది పవిత్రము జ్ఞానస్వరూపము అనాది అయిన ఆ పరమాత్మను మనస్సులో మదిలో ధ్యానించు షడ్భిూర్మిభిరయోగి యోగిహృద్భావితం నైర్విభావితం బుద్ధ్యవేద్యమనవ్యమస్తిబ్రహ్మ తత్వమసి భావ ఆత్మని ఆకలి దప్పిక సుఖం క్షీణించటం మరణించటం భ్రాంతి అనే ఆరింటినీ షడూర్ములు అంటారు ఆ షడూర్ములకు అతీతము జోగీశ్వరుల హృదయాలు ధ్యానించేది ఇంద్రియాలకు బుద్ధికి సైతం అగోచరము ఎదురులేనిది అయినా ఆ పరబ్రహ్మం గూర్చి హృదయంలో ధ్యానించు భ్రాంతి కల్పితజగత్కలాశ్రయం స్వాశ్రయం సదసద్విలక్షణం నిష్కలం నిరూపమానవద్ధి బ్రహ్మతత్వమసి भाव्यात्मी भ्रांति कल जगत्क आधारभूतमू स्वाश्रयू अं तनक ताने आश्रय स्थूल सूक्ष्म प्रपंच अखंडमू निरूपनूद वस्तु लेने ब्रह्मतत्व नीवनी మనస్సులో ధ్యానించు జన్మ వృద్ధిపరిణత్యపక్షయవ్యాధి నాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవవిఘాతం బ్రహ్మ తత్వసి భావత్మని జననం వృద్ధి పరిణామం క్షీణత వ్యాధి మరణం ఈ ఆరింటినీ షడ్వికారాలంటారు షడ్వికారాలు లేనిది అవ్యయమైనది సృష్టిస్థితి లయలకు కారణభూతమైనది అయినా ప్రత్యగాత్మను మదిలో ధ్యానించు అస్తభేదమస్తలక్షణం నిస్తరంగజలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యద్బ్రహ్మ తత్వమసి ఆత్మని భేదరహితము ఎల్లప్పుడూ సారభూతమైనది తరంగాలులేని సముద్రం వలె నిశ్చలము నిత్యముక్తము అఖండము అయిన ఆత్మస్వరూపాన్ని అంతఃకరణంలో ధ్యానించు ఏకమే వదనేక కారణం కారణాంతరనిరస్య కారణం కార్యకారణ విలక్షణం స్వయం బ్రహ్మ తత్వమసి భావ ఆత్మని అనేక విషయాలకు ఒకే కారణభూతము మిగిలిన కారణాలను ఖండించగలది స్వయంగా కారణరహితము మాయకు దాని ఫలితాలకు అతీతము సర్వస్వతంత్రము అయిన పరబ్రహ్మాన్ని మనస్సులో ధ్యానించు నిర్వికల్పకమనల్పమక్షరం యత్రాక్షరవిలక్షణం పరం నిత్యమవ్యయసుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భావ ఆత్మని ద్వైత భావనలకు అతీతము అనంతము నాశరహితము మాయా ప్రపంచం మొదలుగు వాటికి భిన్నంగా విభిన్నము నిత్యము అవ్యయమైన ఆనందస్వరూపము నిరంజనము కల్మషరహితము అయిన పరబ్రహ్మాన్ని మనస్సులో ధ్యానించు యద్విభాతి సదనే కథాభ్రమా రూపగణ విక్రయాత్మన హేమవత్స్వయమవిక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావ ఆత్మనీ హిరణ్యం వివిధ రూపాలను దాల్చినట్లు అనేక నామ నామరూపగుణ వికారాలు పొందుతున్నట్లు కనిపించే పరబ్రహ్మను మనస్సులో ధ్యానించు యకాస్ పరం పరాత్పరం ప్రత్యేకరసత్మలక్షణం సచ్యచిత్సుఖమనంతమవ్యయం బ్రహ్మ తత్వసి భావ్యాత్మని సర్వాతీతము మాయకంటే కూడా అధిక భాసం కలది చరాచర సృష్టి మొత్తానికి అంతరాత్మ ఆనంతము అవ్యయము సచ్చితానందస్వరూపము అయిన పరబ్రహ్మను మనస్సులో ధ్యానించు ఉత్తమర్థమీమత్మనిస్వయం భావేద్ ప్రథితయుక్తిర్ధయాదిరహితరంబువత్న తత్వనిగమో భవిష్యతి శృతివాక్యాలకు విరుద్ధం కాని వాదనల సహాయంతోను స్వయం బుద్ధితోను వివేచన చేస్తూ నీలోని ఆత్మతత్వం మీద నీవే ధ్యానించాలి అప్పుడు చేతిలోని నీటి బిందువు ఎంత స్పష్టంగా గోచరిస్తుందో అంతే స్పష్టతతో సత్య సాక్షాత్కారం కలిగి నిశంక స్థితిని చేరతావు సంబోధమాత్రం పరిశుద్ధతత్వం విజ్ఞాయసంఘే నృపవచ్చే తదాశ్రయస్వాత్మని సర్వదాస్థితో విలాపయ బ్రహ్మణి విశ్వజాతం సైన్యాన్ని నడిపించే రాజు సర్వస్వతంత్రంగా నియంతకు ఉండేటటువంటి స్వేచ్ఛతో వ్యవహరించినట్లు శరీరంతో ఉండగానే జ్ఞానస్వరూపమైన ఆత్మను సాక్షాత్కరించుకున్న వ్యక్తి ఆత్మరాముడై అంటే తనలోని ఆత్మతత్వంలో సువ్యవస్థితుడై పరబ్రహ్మలో ప్రపంచాన్ని లయిస్తాడు బుద్ధౌ గు సదసత్ విలక్షణం బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయం తదాత్మనాయోత్రసేద్గునన్న తాప్రవేశ బుద్ధి యొక్క గుహ అంతరాళంలో స్థూల సూక్ష్మశరీరాల కంటే విభిన్నంగా అద్వితీయమైన సచితానందస్వరూపమైన పరమాత్మ నివసిస్తూ ఉంటుంది నిత్యము ఈ ఎరుకలో అంటే బ్రహ్మలో నివసించేవాడికి పునర్జన్మ లేదు